దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ఆయన దినమంతా కాచి కాపాడి ఆయన కృపల భద్రపరిచి మనలను సజీవ లెక్కలో ఉంచి మరి స్కై ప్రోగ్రాంలో మనము కొడుకురుటకు ఇచ్చిన ధన్యతను బట్టి ఆ పరిశుద్ధుడైన దేవునికి కృతజ్ఞతల స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి ఆయనే నమ్మదగిన దేవుడు మనకు చాలిన దేవుడు మరి ఆయనే రాజు రక్షకుడు కాపరి మనకు ఇమానియుల్ ఉన్నవాడు మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుడి ఇచ్చిన ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మరి ప్రార్థన ద్వారా యొక్క స్కైప్ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము స్కైపులు మనము ప్రార్థన ద్వారా యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం నేను ప్రార్థిస్తాను స్తోత్రములు ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ అయినా మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభు అయా నువ్వే రాజువు రక్షకుడవు కాపరివి ఇమానియులు దేవుడవు నాయనా మాకు నా తండ్రి మాకు చాలిన దేవుడు అయినందుకు స్తోత్రం ప్రభు నాయనా మేము ఈ లోకం నమ్ముకోవట్లేదు రాజులను నమ్ముకోవట్లేదు ప్రభు నా తండ్రి నేను నమ్ముకొని అంటున్నాం ప్రభు అందును బట్టి మీరు స్తోత్రం కృతజ్ఞతలు అర్పిస్తున్నాయినా ప్రభు ఈ దినం ప్రభావ నా తండ్రి మా ప్రార్థనలకు జవాబు దయచేయండి పాఠధార మైమ పొందండి తండ్రి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ కృప మీ సన్నిధి మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మరి రానయ్యున్న కూడా దీవించండి వచ్చిన బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని మరి ప్రభు మరి ఆరాధనలో మీ సన్నిధి మీ కాపుదల మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తునామ పేరు అడిగి పెడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుని పరిశుద్ధ నామానికి మీ అందరికీ వందనాలు మరి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను ఎందుకో ఇంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీన్న స్తి పాత్ర హలూయాయ్యా హూయాయే సయ్యా ఎందుకో నీవు ప్రేమి చితివో దేవ అందుకోనస్తుతి పాత్ర హల్లిలోయ్యా హె లోయాయే సయ్యా నా పాపము పాప నరూ వైనావు నా శాపము మా నలిగీవ్రేలాడితీ నా పాపము బాప నరూ వైనావు నా శాపము మాప నలిగీవ్రేలాడితీ నాకు చాలిన దేవుడవు నీవే నాస్తానములోీవే నాకు చాలిన దేవుడవు నీవే నాస్తానములో నీవే ఎందుకో నంతగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నాదీనస్తితి పాత్ర హల లోయాయే సయ్యా హల లోయాయే సయ్యా ీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నివసించమన్నావు నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు నీ పోలికలోని నివసించమన్నావు నీ ఉన్న కొంటికై నీ కృపలో నీవు నన్ను ఎన్ను కొంటీ నీ కొరకై నీ కృపలో इंदुको नीतानीव प्रेमी प्रेमिंचिति वो देवा अंदको ना दीन स्तुति पात्र हललोया सैया हल लोया శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యదలు భరించి నాదు కొన్నావు నాశ్రమలు సహించి నా ఆశ్రయమైనావు నా వ్యదలు బరించి నాదు కొన్నావు Nannu nilochu chukon nabu నన్ను దాచిన్నావు నన్ను నీలో చూచుకున్నావు నన్ను దాచిన్నావు ఎందుకో నన్నిగా నీవు ప్రేమించితివో దేవా అందుకో నా దీన్న స్స్తుతి పాత్ర ఆ uh... హెలు ఏసయ్యా మీ సన్నిధి నాలో నా సర్వమునిలో నీ సంపదనాలు నా సర్వస్వమునిలో నీ సన్నిధి నాలు నా సర్వమునిలో నీ సంపదనాలు నా సర్వస్వముని ీ నేను ఏ కమగరకు నన్ను విడవా నంటీవే నీవు నేను ఏ కమగరకు నన్ను విడవా ఎందుకో నగా నీవు ప్రేమించితి ఓ దేవా అందుకో నా దీనస్తుతి పాత్ర హల్లెలు యాయే సయ్యా హలెలు యాయే సయ్యా నా మనవులు ముందే నీ మనసులో నేరవేరి నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి నా మనవులు ముందే నీ మనసులో నెరవేరి నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండి ఈ మీ అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లితున్ ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి వో దేవా అందుకో నా దీన స్తు పాత్ర హాయే సయ్యా హుయాయే సయ్యం నా పాపము బాప నరూ వైనావు నా శ్యాపము బాప నలి గీవ్రేలాడితీ నా పాపము బాప నరూప వైనావు నా శాపము బాప నలిగీవ్రేలాడివి నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే నాకు చాలిన దేవుడవు నీవే స్స్తానములో నీవే ఎందుకో నింతగా నీవు ప్రేమిితివో దేవా అందుకో నాదీర్ణ స్తు పాత్ర హె లోయా ఏ సయ్యా హె లోయా ఏ సైయా హె లోయా ఏ సైయా హె లోయా ఏ సయ్యా హెలు థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ నాడు ప్రే చేసుకొని స్టార్ట్ చేసుకోండి ప్రార్థనా స్థితి స్థితి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రంతో శుద్ధాత్మ దేవా కృపా కన్నిక రంగుల దేవా అంశ ప్రభుత్వన్ని పొద్దున్న నుంచి కోరుకు మమ్మల్ని కాచి కాపాడి ఎందుకు ఎక్కలేని వేలాది వాళ్ళు నాన్న తెలుస్తూ వచ్చారు చెల్లిస్తూ ఉంటుంది ఇచ్చినయ్యే బట్టి మీకే లెక్కలేని వేలాది వాళ్ళు మనసు తెలుస్తూ వచ్చారు ప్రభావం మీరు నా నమ్ముచినా మాత్రం ఏసీ ఆ ప్రభాతం మీకు వచ్చిన ప్రతి విద్యుల్ని ఆపం చేసుకోండి ప్రభావం వాక్యం ప్రభావ షేర్ చేసి షేర్ షేర్ చేస్తున్న ప్రభాతాన్ని మీకు జ్ఞానంతో జ్ఞానాన్ని బట్టి పారేది ప్రభావ మీరుండి మాట్లాడండి ప్రభాతం మమ్మల్ని కూడా మమ్మీ నాకు ప్రభాతం మాట జీవితం అను ప్రేమించండి ప్రభావాన్ని మీకు ఇష్టంగా జీవితం తుఫాం రాయించడం ప్రార్థిస్తున్నాను ప్రభాతం ప్రార్థన రెండు మమ్మల్ని అడిపించమని ప్రార్థిస్తూ ఏ సీ ప్రార్థిస్తున్నాను నా తండ్రి అయితే ఈరోజు వాక్యం నేను ఏం చేంజ్ చేద్దాం అనుకున్నానంటే లుకర్స్ వార్త పదిహేను అధ్యాయం లుక్ ఫిఫ్టీన్త్ చాప్టర్ అయితే ఇక్కడ ఏమని ఉందంటే ఫస్ట్ మనము ఇక్కడ నేను వాక్యం చెప్పే ముందు ఒకటి టెస్ట్ మనం చేంజ్ నాది అయితే ఏం జరిగిందంటే నేను చాలా రోజుల నుంచి నాకు ఇక్కడ బ్యాక్ సైడ్ చాలా పెయిన్ వస్తుందనమాట రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అనమాట అయితే చాలా బాగా పెయిన్ వస్తుంది కానీ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు అట్లనే ఉంటా ఉంటూనే ఉన్నాను అయితే ఒకసారి ఏమైందంటే ప్రొఫెసర్ బ్రదర్ వాళ్ళ మమ్మీ మెమోరియల్ సర్వీస్ కి మేము వెళ్ళినప్పుడు అక్కడ చంద్రశేఖర్ అన్నతో నేను ఇంకా మాట్లాడుతూ ఉన్నాం అనమాట అయితే కానీ నేను అన్నతో ఏ విషయం చెప్పలేదు అట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్న అని నార్మల్ గా ఏమని చెప్పారంటే స్పిరిచువల్ గా నేను ప్రభు ఉండాలని అనుకున్నాను అయితే అదే ప్రాధాన్యత చేయించుకుంటున్నాను అన్నతో అన్నతో అన్న మరి ఇట్లా ప్రాధాన్యం చేయండి కొంచెం స్పిరిచువల్ గా నేను మంచిగా ఎదగాలని ఇంకా అని ఆ విషయం చెప్పి ఇంకా మా పాప తినట్లేదు కొంచెం ప్రే చేయడం చెప్పి ఓన్లీ ఇది చెప్పి నేను ప్రాధాన్యం చేయించుకుందామని అన్న దగ్గర మాట్లాడడానికి వెళ్ళాను తర్వాత అన్న ఏం చేశాడంటే అన్న ప్రేర్ ప్రేరు నేను చెప్పిన చెప్ప చెప్పి చేయకుండా ఫస్ట్ నా తల మీద చేయబెట్టి ప్రభా ఆరోగ్య సమస్యను తీసేయండి తన ముట్టి స్వస్థపరచండి అని చెప్పేసి ఫస్ట్ అదే వాడు చెప్పి అన్న ప్రాధ్యం చేసింది అనమాట చేసిన తర్వాతకు ఇంకా వేరే విషయం కూడా మళ్ళీ తర్వాత చేసిన అనమాట కానీ నేను ఆ విషయం అన్న చెప్పనే లేదు కానీ అన్న దానికోసం ప్రే చేసిన తర్వాతకు నాకు అసలు ఆ నొప్పి అనేది వెళ్ళిపోయింది ఎన్నో రోజుల నుంచి ఉన్న నొప్పి అసలు చాలా నొప్పి ఉండే అసలు నేను చాలా భయంకరంగా ఉండే నొప్పి రియల్ గా అసలు చాలా నొప్పి ఉండే నాకు పడుకుంటున్నా లేచినా కూడా రాత్రి అంతా పడుకున్నా కూడా లే మార్నింగ్ కూడా అంత నొప్పి ఉంది నేను ఏ వర్క్ చేసినా నుంచి తిరిగినా అట్లే నొప్పు ఉంటుండే అది అయితే అది ఏమైపోయిందంటే నాకు తగ్గిపోయిందనమాట నేను ఆశ్చర్యపోయినా దీనికోసం అనుకోలే కానీ అన్న ద్వారా మీరు ప్రార్థన వాళ్ళు అన్న ప్రార్థన చేసిండు అంటే నేను చెప్పుకోకుండానే మరి అన్న ద్వారా మాట్లాడి దేవుడు మన స్వస్థత అనుగ్రహించింది నాకు దేవునికి వందనాలు ఇచ్చినీ సాక్ష్యం దేవుడు దేవునించి అయితే అంటే దేవుడు మన మన మనం చెప్పుకోకపోయినా కూడా మన మన పట్ల ఎంత కుప్పగలిగి మనకి సాయం చేసిన నేను చాలా అనుకోనే లేదు అయినా దేవుడు నాకు ఆ విధంగా సాయం చేసి నేను చాలా పెయిన్ ఫీల్ అవుతుండే అనమాట అసలు ఆ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా హెల్త్ ఇష్యూ ఉండే నాకు అయితే ప్రేయోజయంగానే అది వెళ్ళిపోయిన ఇంత గొప్ప దేవుడు నాకు అంటే ఇచ్చిందని అనుకున్నాను నాకు స్వస్థత ఇచ్చిండు అక్కడ దేవునికే వందనాన్ని అయితే ఇప్పుడు ఈ వాక్యం షేర్ చేద్దామని ఇంకా వాక్యం చెప్పాలని యాక్చువల్ గా నేను చూసుకోలేదు ఫస్ట్ లో తర్వాత నేను ఫిఫ్త్ రోజు ఫోర్త్ రోజు ఇప్పుడు చూసుకుంటే నా వాక్యం ఉండదు మీద కానీ అయితే నేను సరేలే వాక్యం ప్రిపేర్ అవుతున్నాను ఏ వాక్యాన్ని చెప్పాలా ప్రభు అని అనుకున్నప్పుడు ఈ లూకర్స్ వార్త నాకు నాకు దేవుడు ఇంకా ఇది ఇది చెప్దామని నా ప్రేరేపణ వచ్చింది నేను అందుకనే ఈ వాక్యాన్ని షేర్ చేస్తున్నాను లూకర్స్ వార్త పదిహేను అధ్యాయం అయితే ఇక్కడ ఒకప్పుడు సమస్తమైన శుంకరులను పాపలను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఇక్కడ వేసే అప్పుడు ఆయన ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన వాక్యం ఆయన చెప్పిన వాక్యాన్ని మనం ఇక్కడ చూద్దాము అయితే అక్కడ దేవుడు అక్కడ బోధ చేయడానికి దేవుడు బోధ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది అక్కడ పాపులు ఉన్నారు ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది సునికారులు ఉన్నారు అనమాట పరిసేవులను శాస్త్రులను అది చూచి ఇత్తాడు పాపులను శాస్త్రులను అది చూచి ఇత్తాడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేర్చున్నాడని చాలా కనుగుకొనివి అయితే ఇక్కడ పరిసేవులు శాస్త్రులు ఏం ఏమనుకున్నంటే మరి ఇక్కడ అంటే పరిసేలు శాస్త్రులు విలు వీళ్ళు అప్పుట్లో వాళ్ళ సేవ అంటే మా దేవునికి విరోధంగానే ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే పాపులతోని ఈయన ఏసయా వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నాడు ఏంటి అంటే అని దేవుని కోసం చెప్పుకున్నప్పుడు ఇది ఏమని నాకు ఇది కూడా మనం కూడా చాలా సార్ ఏం చేస్తామంటే నీళ్ళతో కూడా మనం ఉంటుంటాము వాళ్ళతో కూడా ఉంటుంటాము అయితే మనము అనులతోని సావాసం చేయాల లేదు అన్నది మనము చూసుకోవాలి చాలా సార్లు మనం వాళ్ళతో ఉంటే వాళ్ళలాగానే అయిపోతామని అంటే చాలా అంటుంటారు కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఆచారాలు మనం పాటిస్తూ ఉంటాము అట్లాగే జరిగిపోతుంది కానీ ఇక్కడ ఇక్కడ వేసయ్యా పాపులను వాళ్ళ వాళ్ళతో చేర్చుకొని వాళ్ళతో కూడా భోజనం చేస్తున్నామాట అందుకని వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఏం చేశారంటే సంగు కూడా అనమాట మీద అయితే దాని తర్వాత ఏం జరిగింది అందుకు ఆయన అంటే ఏ సైన్ చేసిండు ఈ ఉపమానము చెప్పాను ఇక్కడ దేవుడు వాళ్ళు అత తప్పుగా అనుకున్నప్పుడు వాళ్ళకు సరిపోయే లాగా ఒక ఉపమానము చెప్పింది పారో చెప్పింది అనమాట ఏమని చెప్పింది దేవుడు ఏసే ఏం మాట్లాడినంటే మీరు ఏ మనిషినికైనా నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన నెల అతడు అడవిలో విడిచి తప్పిపోయినది వరకు వరకు దానిని వెదక వెళ్ళడా అయితే ఇక్కడ ఇది చూసుకోండి మనము దేవుడి వాక్యం చెప్తూ మనము చూసుకుంటే ఇది ఒక గొర్రెల కాపురి కూడా ఆయన ఏం చేశాడు తొం ఆయనకున్న హండ్రెడ్ అంటే వంద గొర్రెలలో ఒక్క గొర్రె ఎక్కడన్నా తప్పిపోయిందో చెట్లలను లేకపోతే వెనుకలో ఎక్కడో కానీ అప్పుడు ఆయన ఏం చేశాడు ఒకటే ఒకటి ఉంది కదా ఒకటి పోయిందిలే తొంభై ఉన్నాయి కదా అట్లీస్ట్ నైన్టీ ఉన్నాయి కదా పోతే పోని ఒకటని వదలకుండా ఆయన ఏం చేశాడు దొరకడానికి దాన్ని దొరకడం దాన్ని వెతకడానికే వెళ్ళిపోతాడు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి ఈ దేవుడు చెప్తున్నారు మనకి తొంభై తొమ్మిది మంది వాళ్ళు అంటే వాళ్ళు ముఖ్యం కాదనా ఒక్కటే ముఖ్యమన్నా అదేవిధంగా మనం కూడా ఏం చేసామంటే మనం కూడా ఇప్పుడు మనకి ఎంతో మనం ఏం చేసామంటే మనతో పాటు కూడా రక్షించబడిన వాళ్ళు ఉంటారు రక్షణ పొంది పొందిన వాళ్ళు ఉంటారు అందులో కూడా మనము ఏం చేసామంటే మనతో పాటు మనము కూడా సహవాసం ఉండాలా వేరే వాళ్ళతో కానీ నేనేమంటున్నానంటే ఇక్కడ దేవునాథని మాట్లాడిన అంటే ఆ ఇప్పుడు అన్యులు ఉంటారు అన్యులు వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ కోసం వెళ్ళాలా లేదంటే రక్షింపబడి ఉండి ఉన్న వాళ్ళ దగ్గర ఉండి మనం వాళ్ళకే సువార్త చెప్పుకుంటూ వెళ్ళాలా అన్నట్టు నాకు దేవుడు మాట్లాడిన నేను అనుకున్నాను అయితే మరి వాళ్ళ రక్షణ పొందలేదు కాబట్టి మనం వాళ్ళనే వాళ్ళ మనము తపన పడాల్సింది వాళ్ళ కోసం మనము అసలు దేవుడు ఏం మాట్లాడుతుంది అంటే చాలా సార్లు నాకైతే ఈ మధ్య ఒక వన్ వీక్స్ నుంచి కూడా దేవుడు మనం రక్షణ పొందని వాళ్ళ ఎక్కువ వాళ్ళ వాళ్ళ కోసం చేయడానికి కానీ సుగాట అందించాలని మాట్లాడుతున్నాం అనమాట అయితే నాకు కళ్ళ కూడా అట్లాగే వస్తున్నాం నిద్రలో నల్ని త్రీ ఓ ప్రార్థించినప్పుడు కూడా ఇదే వస్తుందనమాట మరి ప్రభావ ఎట్లా శువార్త చెప్పాలి మరి నేను వీళ్ళతో ఉంటున్నాను సహవాసం కలిగి ఉండడానికి నేను స్ట్రాంగ్ ఉండడానికి నేను సేవకులతోని మనకు క్రైస్తవులు రక్షింపబడిన వాళ్ళతోనే ఉండాలి లేకపోతే ఇతరులతో కూడా మన నేను సహవాస నేను వాళ్ళతో కూడా ఉండొచ్చా ఉండాలి అని నేను అనుకుంటా ఉన్నా అప్పుడు ఈ వాక్యము నాకు వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇక్కడ దేవుడు చెప్తుండ్రు అక్కడ గొర్రెల కా పది మంది గొర్రెలు నైన్టీ ఉన్న షీట్ని అది వదిలేసి ఏదైతే తప్పిపోయిందో అక్కడికి వెళ్ళి ఆయన వెతుకనికే పోయిండు మళ్ళీ ఇక్కడ గొర్రెల కాపీ అయితే అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారి వారిని పిలిచి చూసిందా ఇక్కడ ఎంత అసలు రియల్ గా మనకు నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఉన్నాయి గొర్రెలు అని సంతపడకుండా ఆ తప్పిపోయిన ఒక రక్షించ అంటే ఇంటికి వచ్చినందుకు ఎంతో సంతోషపడి వాళ్ళందరూ చెప్పుకున్నమాట ఇట్లనే ఇక్కడ కూడా మనం కూడా ఏం చేస్తాము అయితే ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మనం కూడా ఏం చేస్తామంటే సాక్ష్యం చెప్పుకున్నప్పుడు మనము ఒక రక్షణ పొందిన అతనికి మనము చెప్తే వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు కూడా చెప్పొచ్చు కానీ వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొంది వాళ్ళు పాపం వాళ్ళు మళ్ళీ కూడా తప్పిదం చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గర అంటే వాళ్ళు ఆల్రెడీ రక్షణ పొందింది బట్ దేశుడు వాళ్ళు దేవుని మార్గం నడవడానికి వాళ్ళని మనము వాళ్ళకు నడిపే ప్రయత్నిస్తాం కానీ ఇక్కడ రక్షణ పొందకుండా ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు రక్షణ పొందినప్పుడు ఇక్కడ మనం కూడా మనం కూడా సాక్ష్యం ఇస్తా ఉంటాం చాలా అయితే ఇక్కడ దేవుడు కూడా మీరు నాతో కూడా సంతోషించండి తప్పిపోయినా నా గొర్రె దొరికినదని వాళ్ళతో చెప్పు చెప్పును కదా ఇక్కడ ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన దానికోసమే గొప్పగా చెప్పుకుంటాడు అనమాట ఎందుకంటే అది తప్పిపోయింది తప్పిపోయి మన దొరికినప్పుడు రియల్ గా అది మనకి మనం ఎంతో వెతుకుతాం దాన్ని ఇక్కడ గొర్రెల కాపరి కూడా ఆ తొంభై మన గొర్రెలను నైన్టీ నైన్ షీట్ని అంటే అవి గ్రేట్నెస్ అని గ్రేట్ కాదనా అట్లా కూడా కాదు అది ఉన్నాయి కానీ వాటికన్నా ముఖ్యంగా తప్పిపోయిన దానికోసమే ఇక్కడ గొర్రెల కాపరి వెతుకుతా ఉన్నాడు ఆ దొరికినప్పుడు ఎంతో సంతోషిస్తారు ఎంతో సంతోషించినాడు ఇది రియల్ గానే కదా మనం కూడా మన జీవితంలో తప్పిపోయిన వాళ్ళంటే ఇప్పుడు ఇక్కడ అన్ని కూడా వాళ్ళు తప్పిపోయినారు రక్షణ నుంచి వాళ్ళు రక్షణ పొందకుండానే ఉన్నారు ఆల్రెడీ ఆ మార్గంలో కూడా రాలేదు వాళ్ళు తప్పిపోయిన వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా అయితే వాళ్ళు దేవుని బిడ్డలే వాళ్ళు కూడా అందరు దేవుని బిడ్డలే ఉన్నారు అయితే దేవుని బిడ్డలే ఉండి కూడా వాళ్ళు రక్షణ పొందలేదు కాబట్టి వాళ్ళు కూడా తప్పిపోయిన వాళ్ళ లాగానే వచ్చింది అయితే వాళ్ళ వాళ్ళ రక్షణ మళ్ళీ రక్షణలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎంతో సంతోషం ఇస్తాం మనం కూడా వాళ్ళ శుభాత అందించినప్పుడు వాళ్ళ మనం వెతకాలి కదా అంటే వాళ్ళ మనం తెలుసుకొని వాళ్ళ కోసము ప్రయాస వాళ్ళు దేవుని దగ్గరికి రాగలుగుతారు మనం ప్రయాసపడకుండా మనం వాళ్ళ కోసం మనము అంటే వాళ్ళ వాళ్ళ రక్షణ ఇచ్చడానికి మనం ప్రయాస పడాలా కదా ప్రయాస నార్మల్ గా ఉండి నుంచి అది ఏం లాభం ఉండదు ఎందుకంటే దేవుడు దేవుడు ఏమంటున్నాడు మనము ఇతరులకు ఫస్ట్ సేవ తెలిసిన వాళ్ళకి వాళ్ళకు మనము చెప్తాము మనము వాళ్ళు కూడా సావాసం కలిగి ఉండాల వాక్యంలో అందరి సేవకులతో కానీ ఇక్కడ అన్నిలు వాళ్ళ అసలు రక్షణలో కూడా రాలేదన్నమాట అలాంటప్పుడు ఏమవుతుంది మనము వాళ్ళకు శువార్త చెప్పినప్పుడు వాళ్ళు రక్షణ పొందినప్పుడు అది మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది దేవునికి కూడా సంతోషంగా ఉంటుంది అట్లాగే ఇక్కడ చెప్తుండ్రు అటువల్ల మారు మనసు అక్కర్లేని తొంభై మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే ఇప్పుడు చూసిన ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళు నీతి ఎంత మంది ఉన్నా కూడా ఇప్పుడు ఎంతో మంది నీతిమం నీతిమంతులు ఎంతో మంది ఇప్పుడు దేన్ని నమ్ముకున్న వాళ్ళము మన క్రైస్తవుల్లో ఉంటాము మళ్ళీ ఇంకా అన్నులలో ఉంటుంటారు వేరు వేరు దగ్గరలో ఉంటుంటారు దేనికి ఎంతో మంది నీతిమంతులు ఉంటారు కానీ వాళ్ళు వాళ్ళు మారు మనసు పొందకుండా ఉంటారు కదా మారు మనసు పొంద ఇక్కడ ఇక్కడే నీతి విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరొక మందు ఎక్కువ సంతోషము కలుగుతుంది అనమాట అయితే దేవుడు అంటే మారు అన్నది ఎంత గొప్పదో అన్నది మనం ఫస్ట్ తెలుసుకోవాలి మారు పొందకుండా నువ్వు ఎంత నీతిమంతులుగా ఉన్నా కూడా అది ఏం లాభమే లేదు అసలు చాలా మంది అంటారు అసలు మారు మనసు లేకుండా ఎంత నీతి ఉన్నా కూడా అసలు అక్కడ ఏ విధమైన సంతోషం కలగదు మారు మనసు మనకి రిపెండెన్స్ అన్నది చాలా చాలా అంటే ఇంపార్టెంట్ అనమాట దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనము మారు మనసు లేకుండా ఇంత నీతి ఉన్నా కూడా ఎంత కూడా ఇతరులకు సాయం చేసినా కూడా ఇతరులకు ఎంత శ్వాత చెప్పినా కూడా నీలో మారు మనసు లేదనుకో నువ్వు నీతిమంతులువే నీ నీతిమంతులుగా ఉన్నావు నీతిమంతులం అంటే చాలా మంది ఇప్పుడు నీతి మంత్రులు అంటే అన్ని మంచి పనులు చేసుకుంటూ ఉంటారు మారు మనుషులేదనికో వాళ్ళు అంటే దేవుని మా మారు మనుషులు పొందాలి ఆ తప్పుద తప్పులు చేసామని మనం తెలుసుకొని దానికి మనం రిపెంటెన్స్ అవ్వాలన్నమాట అయినప్పుడే నువ్వు దేవుని రక్షణలో ఉన్నట్లు మనం అందరం కూడా మనం నీతి మంత్రమే నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి దేవుణ్ణి నమ్మం నమ్ముకున్నా కాబట్టి నేను నీతి మంత్రుల్ని అని ఒక్కటే కాకుండా నీలో ఎంతవరకు మారు మనసు ఉన్నది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తప్పుపోయిన గొర్రె పిల్లలుగా సాధ ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకొని ఏమంటున్నంటే అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమతుల విషయమే నలుగురు సంతోషము అంటే అక్కడ నైన్టీ మెంబర్స్ నైన్టీ మెంబర్స్ అక్కడ ఉన్న నీతి మందుతుల తప్పిపోయి మళ్ళీ దొరుకుతారు కదా అంటే ఇప్పుడు తప్పు మన తప్పుడు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అన్నులు కూడా వాళ్ళు దేవుని తెలుసుకోవాళ్ళు తప్పిపోయినట్లే ఉన్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు దేవుని పిల్లలే అందరు దేవుని పిల్లలే దేవుడు సృష్టించిన పిల్లలే వాళ్ళు రక్షణలో లేకుండా వాళ్ళు తప్పిపోయే ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళే కాకుండా మనలో కూడా మనం నీతిమంతులుగా ఆ రక్షణ పొందిన నీతి మంతులమే అనబడిగా మారి మనుషు మనలో లేకపోతే కూడా అది లాభమే లేదన్నమాట మారి మనుసు పొందినప్పుడు మళ్ళీ దేవుని ఎదురు దేవుని అర్థం చేసుకోగలరు దేవుని అయితే ఇప్పుడు ఇంకోటి కూడా ఇంకో ఎగ్జాంపుల్ దేవుడు ఏం చెప్తుంది ఇక్కడ ఏ స్త్రీకైనానూ పది వెండి నాణ్యములు ఉండగా వాటిలో ఒక్క నాణ్యము పోగొట్టు పోకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకారా ఇక్కడ చూడండి ఇది కూడా ఏ స్త్రీ అయినా కూడా ఇప్పుడు స్త్రీ అనేది తీసుకుంటే దేవుడు ఇక్కడ మనం నార్మల్ గా వాళ్ళు అంటే అన్ని జ్యువెలరీస్ అన్ని వేసుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ స్త్రీ అనేది అది వెండి నాణ్యములు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాటిలో ఒక్క నాణ్యము పొడగొట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు దాన్ని వెతుకుతూనే ఉంటారు వెతుకుతూనే ఉంటారు ఇక్కడ ఈ స్త్రీ కూడా ఆ వెండి నాణ్యం కోసం పోయిన దాన్ని కోసం అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ రూపీస్ లకి వెళ్ళి వన్ రూపీ పోయింది అనుకో హండ్రెడ్ రూపీస్ లో నైన్టీ నైన్ రూపీస్ ఉండి ఒక్క రూపాయి పోయింది మనము ఆ ఒక్క రూపాయినే వెతుకుతాం తప్ప అంటే అది అదొక్కడ లేకుండా అక్కడ హండ్రెడ్ కానే కాదు ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నైన్టీ నైన్ నుండి కూడా అదొక్కడ లేకపోతే అది హండ్రెడ్ తో ఈక్వల్ కానీ కాదు తప్పిపోయిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మారు మనసు పొందాల్సిందే వాళ్ళ దేవుడి దగ్గరికి రావాల్సిందే అయితే మనం మన ప్రయాసపడాలి వాళ్ళ కోసము ఇక్కడ వాళ్ళకి మారు మార్చు కలిగల మనమే వాళ్ళకి ఇక్కడ కూడా ఈ స్త్రీ ఏం చేసిందంటే ఆ తప్పి పొడగొట్టుకో పొడగొట్టుకుంది కదా లాస్ట్ చేసుకున్న వెండి నాణ్యం దానికోసమే వెతుకుతూనే వెతుకుతూనే దొరికే వరకు వెతుకుతూనే ఉంది మళ్ళీ మనము మనము కూడా ఇతరుల పట్ల వాళ్ళు వాళ్ళు రక్షణకు వచ్చేవాళ్ళకి మనం వెతుకుతున్నామా అసలు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నామా లేదా అన్నది మనము ఫస్ట్ ఇక్కడ అయితే ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసింది అది దొరికినప్పుడు తన చెలికథలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించిది నేను ఇప్పుడు ఎంతో సంతోషించింది అక్కడ ఉన్న వాళ్ళ చేతులను అంటే వాళ్ళ ఫ్రెండ్స్ నేబర్స్ అందరినీ విలిచి ఎంతో సంతోషంగా అమ్మిదనమాట అటువలే మారు మనసు పొందు దూత లక్ష్యం ఒక చిన్నాను అని నేను అదేవిధంగా ఎగ్జాంపుల్ మనకి అదేవిధంగా మారు మనసు పొందుకంటే దేవుని అందు అక్కడే అప్పుడు ఏమవుతుంది దేవుడు దూత లేదు అక్కడ సంతోషం ది కలిగి ఉంటారు అనమాట వాళ్ళు అంటే వాళ్ళ ఇక్కడ అంటే అంటే ఒక పాటెంట్ అయినప్పుడు మనము మళ్ళీ మనం దేనికోసం ప్రయాస పడుతున్నాం మళ్ళీ దేనికోసం ప్రయాస పడుతున్నాం ఎంతో రక్షణ పొంది కూడా వాళ్ళు తప్పు తప్పులు చేస్తున్నారు ఏదో ఒక మళ్ళీ వాళ్ళు దేవుడు వాళ్ళను మళ్ళా లాక్కోసారు మళ్ళీ సువాసన తెలియని వాళ్ళు ఎంతో పాపులు ఉన్నారు మరి వాళ్ళు మారు పొందాలా వాళ్ళకి సువార్థం మనమేగా అందించాలి వాళ్ళకి మారే మార్స్ చేయాలి వాళ్ళు తప్పపోయిన వాటిని మనం దేవుని దగ్గరికి తీసుకురావాలి వాళ్ళని దేవుడు మనతో నిదే మాట్లాడుతున్నాం ఈరోజు మనము వారి పట్ల వాళ్ళు మారే మార్స్ మనం వాళ్ళ కోసం ప్రార్థించాలనే భారం మనకి దేవుడు పెడుతున్నాడు ఈ రోజు వాళ్ళ కోసం మనం ప్రార్థించాల బాగా వాళ్ళ రక్షణ పొందాలని ఇంకా అదే మనలో ఉన్న దాంట్లో కూడా చాలా మంది రక్షణ పొంది కూడా మళ్ళీ వాళ్ళు తప్పుదనలు చేస్తా ఉంటాం అంటే తప్పుదో తప్పులు చేస్త కూడా బ్రహ్మపడుతా ఉంటారు వాక్యం చెప్పారు కదా మన కూడా దర్షిత బ్రదర్ కూడా చెప్పారు కదా మనం ఆ వాక్యం కూడా గ్రహించుకుంటే ఇది చూడండి చాలా మంది బ్రహ్మపడుతుంది తప్పులు చేస్తా ఉంటారు అనమాట నేను కరెక్ట్నే చేస్తున్నాను అనుకుంటాం వాళ్ళు కూడా ఇంకా తప్పిపోయిన వాళ్ళ వాళ్ళ కోసం కూడా మనం మళ్ళీ ప్రార్థించాలి ముఖ్యంగా అస్తి మనమైతే రక్షణ పొందని వాళ్ళ కోసం ఫస్ట్ ముఖ్యంగా మనం ప్రార్థించాలి ఎందుకంటే వాళ్ళు తప్పపోయిన పొరపిల్లలాగా ఉన్నారు వాళ్ళు తప్పపైన నాణ్యం పొడగొక్కడ నాణ్యం లాగా వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళ కోసం ప్రార్థించి దేవుడి దగ్గర తీసుకొచ్చు బాధ్యత కూడా మనదే ఉంది దేవుడు మనకి అదే వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఎంతో సంతోషపడు వాళ్ళ ఒక రాజ్యంలో వాళ్ళు ఎంతో అక్కడ దేవదేత్తలు దేవుడు ఎంతో ఆ భారం మనకి దేవుడు పెట్టిండి ఇప్పుడు మనం వాళ్ళ కోసం ప్రార్థించాలని మార్ మనసు మనం ఉండాలి మనలో కూడా మనం ఎంతమంది భ్రమపడుతున్నాము అది మనకు మనమే తెలియజేసుకోవాలి మనకు మనమే దేవుడు మాట్లాడు మాట్లాడుతుందేవుడు ఈ రోజు తర్వాత ఇక్కడ ఇంకో వచ్చిన కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారు సారీ ఇక్కడ మరి లెవెన్త్ వస్ట్ లో ఆయన ఇట్లా నేను ఒక్క మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేవి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నా నాకు వచ్చి బాగా మిమ్మల్ని తన తండ్రి నడుగా అతడు వారి వారికి తన పంచి పెట్టండి ఇక్కడ కూడా మనం తక్కువ పైన కుమారులనుకుంటే ఇక్కడ ఒక పర్సన్ కి ఒక ఆయనకి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులను చిన్నవాడు ఏం చేసిండు తండ్రి నా ఆస్తిలో నాకు కావాలి నా భాగం అని చెప్పేసి ఆయన ఏం ఆయన ఆస్తిలో ఆయన బాగా కొని వెళ్ళిపోయింది దీన్ని కూడా మనం ఏం చేస్తాము మనం కూడా చాలా సార్లు ఏం చేస్తామంటే నాకు నేను చేస్తా అని దేవుడు చెప్పే వాక్యం తప్పిపోతా కొన్ని కొన్నిసార్లు మనము తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే ఆ పర్లేదు నాకు ఇష్టమైన నేను చేస్తా అన్నట్లు మనము పక్కకు జరిగిపోతా ఉంటాం అన్నమాట అది కావచ్చు ఆలోచన కావచ్చు ఇంకా నీ మార్గం మనము మనకు దేవుడు దేవుడు పెట్టిన మార్గంలో పోకుండా ఆయన ఇచ్చిన దాంట్లో ఉండకుండా మార్గంలో పోతా అట్లా తగ్గిపోతా ఉంటాం అక్కడ చూసుకుంటే థర్టీన్త్ బస్ కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును పూచుకొని దూర దేశమునకు ప్రయాణమే పోయి అచ్చట తన ఆస్తిని దూర్వాపారు దూర్వ్యాపారులను పాడు చేసినాం చూసినా ఆయన ఏం చేసినాం ఆయనకు నాస్త తీసుకుపోయి మంచి ఆస్థంతో ఉండే అని ఇష్టము దుర్వినియోగం చేసుకుంటాం మొత్తం పాడు చేసేసుకొని వేసేసుకుంది ఇప్పుడు దీనికి మనకి సమయం వచ్చింది నిన్నది ఇక్కడ ఆస్తి విషయమే కాదు కాకుండా ఇక్కడ శరీరకంగా చూసుకుంటే ప్రకృతి విధంగా చూసుకుంటే ఇక్కడ ఆ అక్కడ తండ్రి ఇచ్చిన ఆస్తులు ఆయన బాగా తీసుకొని వెళ్ళిపోయింది ఇక్కడ మనం ఏం చేస్తాము దేవుడు టైంని కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఏం చేస్తాము మనం సొంతంగా యూజ్ చేసుకొని అక్కడ తప్పిపోతా ఉంటాం మనం కూడా రెండు రకాలుగా మనం చూసుకోవచ్చు మొత్తం మార్గాన్ని నుంచి తప్పిపోతా ఉంటాం ఇక్కడేమో ఇక్కడ మనం చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఇక్కడ ఈ చిన్న కుమారుడు మనకున్న ఆస్తుల నుంచి యూజ్ చేసుకొని వెళ్ళిపోయి మొత్తం మనం ఇస్తాడు కానీ మనం ఏం చేస్తాము అది నాది నేను ఎట్లన్న యూజ్ చేసుకుంటా నేను ఏమన్నా చేసుకుంటా అని చెప్పి అన్నిటి అప్పులు చేసుకొని రిజిస్టర్ చేసేసుకుంటాను తర్వాత ఏమి అదంతా ఖర్చు చేసి తర్వాత ఆ దేశం కుమారుడు ఎక్కడో వేరే రాజ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ బతుకుతూ అక్కడ దుర్వినియోగం చేసుకొని ఆస్తి అంతా అదే ఆయన వెళ్ళిపోయిన దేశంలో అక్కడ అప్పుడు మనకు కూడా అంత ఇబ్బంది వచ్చినప్పుడే సమయమంతం అయిపోయి మనం మళ్ళీ ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు మన దేవుడానికి మనం దేవుడు గుర్తొస్తారు అట్లా జరుగుతా ఉంటాం మన సిచ్యువేషన్ తప్పిపోవడం అంటే ఈ విధంగా అప్పుడేమవుతుంది వెళ్ళి ఆ దేశస్తులలో ఒకడు చెంతా చేయలేను అతడు పనులను మేపుటకుటన పొలంలోనికి వాళ్ళని పంపాను ఆయన ఏం చేసిండే కరువు వచ్చినప్పుడు అప్పుడు వరకు మంచిగా ఉన్నాడు ఆ స్థంత అందిపోయినాక సరివి కూడా వచ్చిన దేశంలో ఆయన ఏం లేని పరిస్థితిలో అప్పుడు ఆ దేశంలోనే ఉన్న ఆయన దగ్గర వెళ్ళి ఆయన అక్కడ పందులు మేపుతా ఉంటే అక్కడ నేను పందులను మేపుతాను నాకు ఇవ్వండి నాకు వర్క్ అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆయన ఏమంటాడు వాడు పొద్దు ఆశపడను ఎంత దిగజారిపోయి ఆ పందులు తిన్న దాంట్లో ఆ తినడానికి ఆశపడిను ఆకలికి నా సిచ్యువేషన్ కూడా మనముని కానీ వేసి కానీ ఇప్పుడు మన సిచ్యువేషన్ ఉంటది ఇక్కడ జరిగింది ఇక్కడ సేమ్ అట్లాగే ఉంటది అప్పుడు ఏమైతుంది అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతో కూలి వాడు వాడు నేనైతే ఇక్కడ ఆకలి అనుకున్నాను నిజంగా అప్పుడు అప్పుడు అక్కడ అప్పుడు తండ్రిని అక్కడ నిజంగా అప్పుడు మనం కూడా అనుకుంటాం కదా ఇప్పుడు తప్పిపోయిన నిజంగా నేను ఏదైనా తప్పు తక్కువ అప్పుడు సెట్ అప్పుడు ఏమున్నా దేవుల్లో ఉన్నప్పుడు ఎంత నేను ఇంత మంచి భయపడుకుంటుండే ఇంత మంచి ప్రాధాన్యతున్నాయి మనసులో ఎంత శాంతి నెమ్మదిగా ఉండే ఇప్పుడు నేను ఇది ఎంత నాకు ఇట్లా అప్పుడు గ్రహిస్తాను అనమాట ఇక్కడ తప్పకుండా మనం కూడా అప్పుడు గ్రహించిన ఆయన తండ్రి అంత లాస్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు తెచ్చు జ్ఞాపకం తెచ్చుకున్నాం అయితే ఇది ఇది మనం ఉన్నాం తప్పు చేస్తున్నాం తప్పకే ఉన్నాం అందరికీ వర్తిస్తాం అప్పుడు ఆయన ఇంగ్లీష్ నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరిలోపు విరోధంగా నీ ఎదుటను పాపం చేస్తూ నేను చూసిన అప్పుడు ఇది ఈయన రియలైజ్ అయ్యింది అనమాట అప్పుడు ఈ తండ్రి దగ్గర వెళ్ళి నేను నా దేవుని దగ్గర నేను తప్పు నేను తప్పుగా చేసిన ప్రభావ నన్ను క్షమించుకొని అడుగుతా అని చెప్పేసి ఆయన అప్పుడు తెలుసుకున్నమాట ఇక మీద అని కుమారుడు ఆ తను ఎదురు కూర్చున్నావా ఇంత రిపెంటెన్స్ అయినా నిజంగా నా రిపెంటెన్స్ మనకి ఏంటి మనం చాలా మంది కూడా చాలా చాలా మంది కూడా తప్పితే వచ్చినప్పుడు వాళ్ళకి ఎలైజ్ అయినప్పుడు కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు అన్ని కూడా వాళ్ళు రిపెంటెండ్ వాళ్ళు ఈ రోజులు అన్నింటి చూపించి వాళ్ళు ఏమో ఉంది తర్వాత ఇతరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలైజ్ అవుతారు వాళ్ళని ఇంటి మీరు విన్నాం ఇంటి తప్పులు నిజంగా వాళ్ళు మార మనసు పొంది అప్పుడు వస్తారు ఏం జరిగింది గొప్ప బాలే కాకుండా ఏ మనిషి అయినా కూడా దేవుడికి వచ్చినప్పుడు దేవుడు క్రోకరించు ఈ స్వేట్ ఫుల్ జస్ట్ కదా నమ్మదగిన దేవుడు ఉన్న దేవుడు మన దేవుడు మన డిపెండెన్స్ అయినప్పుడు మనకు అన్ఫి దేవుడు మనం మనల్ని క్షమించి వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు దేవుడు ఇక్కడ కూడా అంత అనుకున్నాడు అప్పుడు ఆ కుమారుడు అతని తండ్రితో అతనితో తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని తిని ఇక మీదట అనే కుమారుడు అని అనిపించుకుంటూ యోగ్యులను కాన నేను ఇది వెళ్ళి అని ఈ మాటలు మళ్ళీ వాళ్ళ తండ్రితో చెప్పిందనమాట అప్పుడు అయితే తండ్రి తన దాసులను చూచి ఆ ప్రశ్నతో వస్త్ర త్వరగా తెచ్చి వేణి వేనికి చేతికి ఉంగరముకు పెట్టి పాదములకు చెప్పులు తొలగించు అని చెప్పింది ఇక్కడ దీవి దేవుడు అంటే మనం తప్పుకొచ్చిన మనకి మనకి ఎట్లా అంటే ఇక్కడ తండ్రి ఇక్కడ లోకరైతే ఉన్న తండ్రి కొడుకు తప్పిపోయి మళ్ళీ క్షమాపణ ఆయన ఏం మంచి ప్రశస్త వస్త్రములు అన్నమాట బెస్ట్ క్లోత్ ఉంటాయి మంచి ప్రశస్తమైన బట్టను మళ్ళీ ఆయనకు మంచి చేతికి ఉంగరము వాళ్ళ చేతిలో కాళ్ళు మంచి కాళ్ళ పెట్టి చెప్పులు అవన్నీ ఇచ్చినమాట అంటే మనకి అలాంటి గౌరవం అంటే దేవుడు మనకు కూడా ఇతర మనము తప్పిపోడు దేవుడు తిరిగి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు అంటే నేనేమంటున్నా అంటే కన్ఫ్యూషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనం కూడా ఎన్నోసార్లు అవుతాం ప్రార్థిస్తాం మనం ఎన్నోసార్లు తప్పిపోతూ ఉంటాం అంటే బ్రహ్మపారుతూ తప్పిపోతూనే ఉంటాం మనము మనం మనమంటే ఇప్పుడు సేవ చేస్తున్నాం కాబట్టి మనం కొన్ని చాలా సహవాసంలో ఉండి మనము జాగ్రత్త పడతా ఉంటాం కానీ ఇప్పుడు ఎంతో మంది అన్యులు ఉన్నారు వాళ్ళు తట్టుపోయే ఉన్నారు వాళ్ళ కోసము మనం ప్రార్థించినప్పుడు వాళ్ళు తట్టు వాళ్ళు తిరిగి వస్తారు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా దేవుడు వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ మనము దేవుడు అన్న ఒక ఎంతో సంతోషంగా వాళ్ళ సంతోష ధ్యానం చేస్తూ అంటే ఎంత సంతోషం అన్నది ఇక్కడ వివరించింది ఇక్కడ దేవుడు అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండేను వాడు పొలము నుండి వచ్చి వచ్చు ఇంటి దగ్గరకు రాక ఆ వాద్యములను వాటిమును తిరుగుట విని దాసులలో ఒక నిలిచి ఇవి ఏమిటని అడగగా ఆ ఆ దాసుడు అతనితోని తమ్ముడు నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తన వద్దకు సురక్షితంగా వచ్చి నందు నా తండ్రి రొగిన దూడను వధించను అప్పుడే వాళ్ళ పెద్ద కుమారుడు చూసి అడిగినప్పుడు అవన్నీ ఆ దాసు నిలిచానికి ఆయన చెప్తున్నాడు ఇంకా మీ తప్పు తమ వచ్చింది కదా అందుకనేసి ఇవన్నీ విందుల వేసుని చెప్పినప్పుడు ఇక్కడ తీసుకుంటే ట్వంటీ నైన్త్ లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లో అందుకు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏళ్ళు ఏళ్ళ నుండి నిన్ను సేవించున్నాను నీ ఆజ్ఞను నేను ఎన్నడూను మీరలే మీరలేదే ఆయనను నా స్నేహితులను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూనూ ఒక మేక మేక కూడా ఇవ్వలేదని ఆయన చెప్తాము అందుతో పెద్ద కుమారుడు అయితే నీ ఆస్తిని వేషులతో తిని వేసి ఈ ఈ కుమారుడు రాగా అనే దీని కొరకు గ్రోహుల జూడను వరించుతామని చెప్పాను అందుక అందుకథడు నీ వెళ్ళప్పుడునూ నాతో కూడా ఉన్నారు నావన్నీ నీవి మనసు మనము సంతోషపడి ఆనందించ యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను తప్పిపోయి దొరికానని అతనితో చెప్పిన లాస్ట్ వల్సీ టూ వలస చూసుకుంటే ఏమని చెప్తున్నా ఇక్కడ తండ్రి లాస్ట్కు మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను చనిపోయి తిరిగి లేచినంటే అనే అప్పుడు చిన్న మాట అంటే ఆయనకు మనము ఇది ఆత్మడు ఆత్మ చూస్తూ ఉంటే ఎవరైతే దేవుణ్ణి దేవుని వాక్యం చదవకుండా ప్రాణం చేయకుండా రక్షింపబడలేదు వాళ్ళు నార్మల్ బతికి వాళ్ళు చనిపోయిన వాళ్ళతోనే లెక్క వాళ్ళ శరీరం ఉందే గాని ఆత్మీయంగా చనిపోయిన వాళ్ళతోనే లెక్క ఈ ఈ తెప్ప కుమారుడు కూడా ఆయన చచ్చిపోయిన వాళ్ళతో లెక్క అనమాట ఎందుకు అంటే ఆయనే ఆయన మారు పొందలేదు అప్పుడు కాబట్టి ఆయన చనిపోయిన వాడితో సమానంగా పోల్చబడింది ఇప్పుడు ఇక్కడ వాళ్ళందరూ వాళ్ళందరూ అని కూడా వాళ్ళు చనిపోయిన వారితో ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వలేదు వాళ్ళు దీవుని రక్షణ పొందలేదు మనలో కూడా మనం కూడా కన్ఫ్యూజ్ అవ్వకపోతే మనం కూడా చనిపోయిన వారితోనే తన సమానమైపోతాం మనం ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ జీవన దగ్గరకు వచ్చి ఆ అనే చిత్రకాగా అప్పుడే మనము బ్రతికిన వాడు ఉంటాం ఆ జీవవాక్యం అంటూ లేకపోతే మనం చచ్చపోయిన వాటినే మనము ఉంటాం అనమాట ఎవడు ఇదే చెప్తుంది మనకు మనము ఎట్లా చనిపోయిన వారిలాగా లేకుండా బ్రతికిన వాళ్ళగా దేవుడు మన దేవుడు సజీవుడు కాబట్టి సజీవుల వల్లనే మనం ఉండాలి ఎప్పుడు ఉండగలుగుతాము ఎప్పుడైతే ఆ వాక్యము మనం మనము చదువుతాము ప్రార్థన తీసుకుంటాము కనిఫూస్ అయ్యి ఆయనలో ప్రతిరోజు కన్ఫ్యూస్ మనం ఆయన దగ్గరికి వస్తాము అప్పుడే మనం బ్రతికిన వాళ్ళ ఇక్కడ కూడా ఆ కుమారు శరీర రీతిగా ఆ తండ్రికి చిన్న కుమారుడు ఆయన దూరంగా ఉన్నప్పుడు ఆయనతో దూరంగా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన వారిలా ఉన్నాడు అది చనిపోయి తెగలేసిండు అది ఎంత సంతోషకరమో అలా తప్పిపోయి దొరికిండ్రు అందుకే అనేసి నేను ఇది ఎన్ని చేసిన అని అలా ఆ అలా పెద్ద కుమార్తో చెప్పిననమాట చూడండి ఇక్కడ మనం కూడా మనము ఒక చనిపోయిన వాళ్ళు లేకుండా వాళ్ళతో సమానం అనమాట అంటే మనం ఒక ఒక ఏమంటారు అంటే రక్షణ రక్షణలోకి నడిపించినప్పుడు మనము వనైనా రక్షణ నడిపించినప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ ఉన్న వాళ్ళు అన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లుంటారు చనిపోయిన వాడితో ఉంటారు మనం వాళ్ళని దేవుళ్ళు దేవుడి మార్గం రప్పించినప్పుడు వాళ్ళ వాళ్ళ కన్ఫ్యూషన్ అని తెప్పించినప్పుడు మనం కూడా వాళ్ళని ఆ మృతి నుంచి తీసుకొని వచ్చినట్లే ఇక్కడ మనకు రక్షణ మనము మార్గం తెలిపినప్పుడు మనము దేవుడు మనతో నిజం మాట్లాడుతున్నాం ఆ విధంగా ఉండాలని వాళ్ళని మనం తీసుకోవాలి దేని దగ్గరికి ఈ రెండు రకాలుగా మనకి వస్తుంటది ఒకటేమో తప్ప కుమారుడు మనం దేవుని ఉండి తప్పిపోయి అట్లా కూడా వస్తుంది ఈ విధంగా కూడా దేవుడు మాట్లాడుతున్నారు మీరు కూడా వాళ్ళు వాళ్ళు తప్పిపోయిన వాళ్ళ లాగానే వాళ్ళు కూడా దేవుని తప్పి రక్షణ పొందినప్పుడు దేవునికి ఎంతో సంతోషం పర్లో కానీ పల్లెకూడ రాజులు కూడా ఎంతో సంతోష జానాలు చేస్తూ ఉంటున్నారు మన బాధ్యత మనం వాళ్ళకు తగ్గ చేయాల వాళ్ళ రక్షణ భార్యను ప్రపంచాల దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్దించిన్నారు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన స్థుతి స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం ప్రశుద్ధాత్మ దేవ కృపాకర్ణిక దేవ మహోన్నతుడా ఏసియా ప్రభాతం ఈ మాటలు నమ్ము కూడా వేలాది వందన స్థితులు స్తోతాలు చెల్లిస్తున్నాను నా ఏసియా ప్రభాతం అవును ప్రభ ఎంతో మంది ఎంతో మంది ప్రభాతం తప్పిపే ఉన్నారు ప్రభాని దగ్గర నుంచి ప్రభావి మనసు లేక ఎంతో మంది ఉన్నారు తండ్రి ఇవాళ కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసీ వాళ్ళని రక్షణకి తెప్పించడానికి ప్రభాతం సహాయం అనుగ్రహించండి ప్రాధీన జీవితం ప్రాధీన భారాయణ కల్పించేయండి ప్రభా చదివిన వాక్యాన్ని ప్రభాతం నిమ్మ పంచుకున్న వాక్యం నిరంతరంగా ఫలించలేక మీకు కృప్పందాయించమని ప్రార్థిస్తుంటే మీరే దీనికి ఆశ్రయించండి ప్రభాతం ఏసీయా ప్రభాతం సైతం మీ వాటిని ఎత్తుకోకుండా మా విద్యాలలో ప్రభాతం దగ్గర పంచుకున్నాడు మాకు సాయం అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన అంతట్లుండి ప్రభాతం నడిపించినందుకే మీకు ఏలిక లేని విలాది చెస్తున్నాను తల్లి వచ్చిన ప్రతి వారిని ప్రభాతం మెచ్చుకోని ప్రభావతం ప్రతి సేవకుని ప్రభావతం ఫైనాన్షియల్ గా ఆస్వాదించండి మంచి ఆరోగ్యం దాయిచం ఆస్వాదించే ప్రభావం ఏ సేస్తుంది మీ వాక్యం వాత ప్రతి పంచటం శక్తిని పర్వం దాయిచ్చింది ఆత్మబలం దాచి సాధిస్తున్నాను నా చుట్టూ మీ యొక్క అరణి కంచం ఏమని సాధిస్తూ ఏ సీకరిస్తూ నా మమ్మల్ని ప్రాధిస్తున్నాను నా ైజ్ థ్యాంక్ యూ అర్ధ నిమిషాలుగా అచిత సిస్టర్ గురించి బ్రెయిన్ క్లార్ట్ గురించి ప్రార్థిస్తున్నాను అలాగే నవీన్ బ్రదర్ గురించి స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధ మీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన గొప్ప దేవుడా సర్వశక్తి మంతుడా అబ్రహాం దేవుడా మాకు చాలిన దేవుడా మంచి దేవుడా నా తండ్రి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ఇవే మాకు రాజు రక్షకుడవు కాపరివి మానియలు అయిన తండ్రి అయినా మీ పరిశుద్ధ నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన ప్రభు రాత్రి కాల సమయంలో వాక్యంధారా మాట్లాడిన దేవ స్తోత్రం ప్రభు అయినామాములను ప్రభువ మరి హెచ్చరించి మా జీవితాలను సరిచేసుకోవడానికి ఇచ్చిన ధన్యతను బట్టి ఈ పరిశుద్ధ నామానికే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనగా ప్రభు విజ్ఞాపన చేస్తుంటున్నాం నవీన్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన ఆయన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉండాలా ప్రభువ తల్లిదండ్రులకు లోబడాలా అయినా తండ్రి మరి ఆయన మంచి నా తండ్రి దేవిని రక్షణలోకి రావాలి ప్రభు అటు ధన్యత అనుగ్రహించండి అతన్ని ముట్టండి కాకండి స్వస్థత కలుగజేయమని ప్రార్థిస్తుంటున్నాం అలాగే అర్ సిస్టర్ గురించి ప్రభు ప్రార్థిస్తుంటున్నాం ఆ బ్రెయిన్ క్లాట్ నుంచి ప్రభు మరి సంపూర్ణ స్వస్థత దయచేయండి మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి ప్రభు నైనా బిడ్డ నా తండ్రి రక్షణ దయచేయండి ప్రభు వాళ్ళ కుటుంబాలను అందరినీ రక్షించుకోమని ప్రార్థిస్తుంటున్నాం తల ముదలుకొని వరకు స్వస్థత కలగజేయమని అడుగుతూ ప్రార్థిస్తున్నాం నైనా సహాయం అనుగ్రహించండి అలాగే సుందరరావు బ్రదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన మీరే నాయన మీ ఆత్మకార్యం జరిగించండి నాయన స్వస్థపరిచినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఎలాంటి ఆటంకం లేకుండా నా తండ్రి నాయన నిన్ను ఘనపరచుటకు ఆ మీరు వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాం అలా కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది దించండి ఎలిమను ఎలిసమ్మను నాయన కంటి చూపులో విషయంలో నాయన మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభు మీరు ఇచ్చిన బట్టి కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం నాయన వారందరూ ప్రభు వారు మనసును నా తండ్రి రక్షణ పొందడానికి సహాయం అనుగ్రహించండి బలపరచండి యేసు క్రీస్తునామంలో మీ సాక్షులుగా ఇరబెట్టుకోండి ప్రభు నా తండ్రి రేణుకా సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం ముట్టండి తాకండి స్వస్థ స్వస్థపరచండి మంచి ఆరోగ్యం దించండి మీ సేవలో వాడుకోండి యాదగిరి బదర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన నాయన అతను ముట్టని తాకండి స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకోండి పెట్టుకోమని ప్రార్థిస్తున్నారు దాతాన్ని అనేక అనుభూతాలు ఆశ్చర్య కార్యాలను బిడ్డల ధర జరిగిస్తా మీ నామానికి ఒక మహిమ చెవిడలుగా సాక్షులుగా వెళ్ళి పెట్టుకోమని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబాలను దీవనతో ఆశీర్వాదాలతో నింపండి ఆయన మీ కృపలో భద్రపరచుకోండి వారి తలంపులు కొట్టివేసి మీ పరిశుద్ధ తలంపులు దయచేసి ఆయన మీ నామానికి సాక్షిగా ఉండటకు సహాయం అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నా తండ్రి అందరికీ చంద్రశేఖరరా ప్రజలను హలో మీరు ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వండి మన ప్రవైన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో అయిండును గాక ఆ మేన్ ప్రైజ్ లాడ్ అందరికీ